స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోనతుడా సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభావ తండ్రి నీకే వందనాలు ప్రభేసుకృష్ణ నామంలో ప్రభ ఈ రోజు రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభ అయ్యా తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభ్వ ఏసు ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి కోట్లాది కోట్లాది వందనాలు స్తోత్రంలో అయినా ఏసుకృష్ణ నామంలో ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభ పొద్దున శ్రాత్రి వల్ల మమ్మల్ని ఎంతగానో కాచికపాడి భద్రపరిష తండ్రి నీకే స్తోత్రం పెట్టిన దేవా నీకే స్తోత్రులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలంలో యేసు ప్రభా మేము కూడుంటున్నాం అంటే కేవలం నీ కృపన అయినా ప్రభ్వా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ యేసు ప్రభా ఈ ఆరాధంతట్ల విజయాన్ని మీరు ఇచ్చేయండి పార్ధర్మైపోందండి వాకిల మీరు మాతో మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడో ప్రభావ అయ్యా మా కొరకే ఈ లోకానికి వచ్చి ఎంతగానో యేసు మా కోసం ప్రాణం తండ్రి ప్రభావ యేసు కృష్ణ నామంలో దేవా త్వరాన్ని మేము వినాల ప్రభ దాని ప్రకారంగా మేము జీవించి లోబడాల ప్రభావ మీరే సహాయపడండి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలింప చేయండి యేసు మీరు బలపరచండి దీవించండి ఆశీర్వదించి మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకొని దీవించి ఆశీర్వదించమని నజడనే సిగసమడి పెట్టుకుంటున్నాం తండ్రి అమేన్ రండి స్తుతించు చుపాడుడి రరాజు యేసుని చేరుడి రండి స్తుతించు చుపాడుడి రరాజు యేసుని చేరుడి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amein Amein Amein Hallelujah Hallelujah Amein Amein Amein Pri Yesu Kaant Lo Nilachhi Taginchuti Vita Yatra క్రియేసు కాంతులు నిలచి జీవించు జీవిత యాత్ర బాధలన్నీ తిన్ బాపు భజయించు ఏసుని నామం బాధలన్నీ తిన్ బాపు భజయించు ఏసు నామం హల్లిల్లుయా Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Amen, amen, amen, amen. Hallelujah. Hallelujah. Amen, amen, amen, amen. విలువైన నీ జీవితముల్ వెలిగించు ప్రాభు కొరకు విలువైన నీ జీవితముల్ వెలిగించు ప్రాభు కొరకు పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యం ప్రసరించు పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యం ప్రచరించుయా మే Hallelujah, hallelujah, amen, amen, amen, amen. మరణం ముజయించి లేచన్ మరణపు ముల్లను విరచన్ మరణము జయించి మరణపు ముల్లను విరచన్ మధురముయేసున్ని నామం మరువకు ఏసున్ని ధ్యానం మధురముయేసు నామం మరువకు ఏసు ధ్యాన Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amen Amen Namame hallelujah hallelujah ambe namea pedaame randi stutinchu paadidi raaju yesu ni cheerudi randi stutinchu paadidi raaju yesu ni cheerudi hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah, hallelujah. Hallelujah, Hallelujah, Hallelujah. Amen, Amen, Amen, Amen. Hallelujah, Hallelujah. Amen, Amen, Amen, Amen. Hallelujah. Hallelujah. Praise the Lord, sister. Parashudra Premaladeva, Krupalantandri, Teva Isshu Prabha, Niklai Kalin Bandhanal Prabha. Prutakdhiyataas Kuduliswota, Hallelujah Raja, Parashudra Vagusarva Shiktimantida. తర్వాధికారి నీకే వందనాలి ప్రభా జీవం గల దేవానికి వందనాలు తండీ దేవం మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా నా యొక్క ప్రతి పాపాన్ని శాపాన్ని యచుకృష్ రా కడిగి వేయండి ప్రభా మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభ దేవాచు ప్రభా మరి నొక్క టైంలో ప్రభా మరి యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించండి ప్రభా దేవాచు దినదినము ప్రభా మేము మీలో ఆత్మీయంగా ఎదిగింపబడేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తున్నదండి దేవాయసుప్రభ మరి వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి దేవాయచు ప్రభా మేము సరిగ్గా లేము కాబట్టి ప్రభ మరి ఫౌండేషన్ ద్వారా ప్రభా మరి క్రీస్తసు పునాది మీద మేము కట్టబడాలి ప్రభా అట్లా మమ్మల్ని నడిపించమని ప్రార్థున్నాం తండ్రి సమస్తము ప్రభా నాకున్న సొంత తలంపులో అన్నిటినీ కూడా ప్రభా యచు పృష్ణనామంలో గద్దించి కొట్టివేసి ప్రభా దేవా నా తలంపులో తీసివేసి ప్రభా మరి క్రీస్తసు జ్ఞానం కలి కలిగించమని నా తండ్రి దేవ యచు మరి మీ యొక్క పరిశుద్ధాత్మ చెత నడిపింపు దయచేయమని ఏచు క్రిస్తు నామంలో ప్రభావ ప్రార్థిస్తున్నదండి కొరెంతియన్స్ ఫస్ట్ చాప్టర్ సారీ థర్డ్ చాప్టర్ లో టెన్త్ వచ్చినము క్రైస్ట్ దట్ ఓన్లీ ఫౌండేషన్ అని వాక్యం చెలివిస్తుంది ఏంటంటే ఈ వాక్యము క్రీస్తు ఏకైక పునాది అని వాక్యం చలివిస్తుంది క్రీస్తు ఏకైక పునాది మరి ఈ యొక్క ఫౌండేషన్ క్రీస్తే అని ఈ వాక్యం మనం తెలియజేయబడుతుంది సో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరినై శిల్పాకారుని వలే పునాది వేసి తిని దాని మీదనే కట్టుచున్నాను మరి దాని మీదనే కట్టబడి చున్నాను ప్రతి దాని మీదనే ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకున్న వలెను ఇక్కడ దేవుడు నాకు అనుగ్రహింపబడి నా కృప చెప్పున దేవుడు ప్రతి వారికి ఆయన కృపలో మనం జీవిస్తున్నాము ఆయన కృపలో మనం బ్రతుకుతున్నాము ఆయన కృపా వెంబడి కృప మన మీద వస్తూనే ఉంది అంటే మనకు దేవుడు తెలియనప్పుడు కూడా ఆయన కృప మన పట్ల ఉంది దేవుడు తెలిసినాక కూడా ఆయన కృప మన పట్ల ఉంది తెలియనంత సేపేమో దేవుని యొక్క కృప మనకి ఎట్లా వెంబడిస్తుందంటే ఆయనే నీతిని సత్యాన్ని వెతకాలా ఆయన నీతిని సత్యని తెలుసుకోవాలా ఎప్పుడైతే ఆయన నీతిని సత్యని మనకు తెలియచేయబడ్డదో మనం మారమకుంది ఏచుక్రీస్ నామంలో బాప్తిజం పొందిన అట్లా అంటే చూడండి దేవుడు పాపులైనా గానీ ఎలాంటి వాళ్ళైనా గానీ ఆయన రక్షించుకోవడానికే వచ్చినాడు కదా మరి క్రీస్తసు ప్రతి వారిని రక్షించుకోవాలా ఆత్మ రచించుకోవద్దు అని చెప్పేసి దేవుడు అందరినీ ఈక్వల్ గా ప్రేమించాడు ప్రతి ఈక్వల్ గా ప్రేమించాడు మరి ప్రతి వారికి క్రీస్తసు పునాది పైన ఉండమని అనేది సెలవు ఇచ్చిన దేవుడు అంటే ఇక్కడ నేమో దేవ నాకు అనుగ్రహించిన కృప చెప్పున ఆయన కృప ఆ విధంగా వచ్చింది దేవుని కోసం తెలియనప్పుడేమో అబద్ధమైన జీవితంలో జీవించిన వారిని ప్రతిదీ అబద్ధమే అట్రాక్ అట్రా అట్రాక్టర్ఫుల్ వరల్డ్ ఇలాంటివి జరిగినాయి కానీ ఎప్పుడైతే దేవుని కోసం తెలియజేయబడిందో అప్పుడు ఈ క్రీస్తసు పునాది మీద కట్టబడడానికి ప్రయత్నించిన వారు ఇక్కడ ఈ వాక్యం చూసుకుంటేనేమో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేమ్ నేర్పరినై శిల్పా కరుణి వల్ల ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు అబ్రహాం ఏం చేసిన ఆయన సమయంలో దేవుని వెంబడించే దానికంటే ముందు ఆయన విగ్రహ శిల్పాలు తయారు చేసేవాడు అనమాట శిల్ప కారుణం వల్లే చూడండి ఆయన ఒక మంచిగా శిల్పాలు తయారు చేసి వాటికి ఆయన మొక్కి అమ్మేవాడు అబ్రహాము ఆ టైంలో అయితే ఒక రోజు ఆయనకే థాట్ వచ్చింది అబ్రహాంకి ఏంది నేనే శిల్పాలు తయారు చేసిన వాటికి నేనే సాగిలా పడుతున్నాను ఏందని ఎప్పుడైతే ఆ థాట్ ఆయనకి రాగానే దేవుడు పిలవడం స్టార్ట్ చేసింది అబ్రహాం అప్పుడు ఆయనకి ఆ సౌండ్ విని దేవుని యొక్క సౌండ్ విని అప్పుడు విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసిండు అప్పుడు అనమాట ఆయన పునాది అనేది తెలిసింది ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎవరు నన్ను పిలిచినారు అని అప్పుడు ఆయన మైండ్ అంతా ఎట్లయిపోయిందంటే దేవుని వైపు మరలింది ఇప్పుడు మనం కూడా అంతే తెలియనంత సేపు ఒకప్పుడు విగ్రహాలు పూజలు అన్ని మనం చేసిన వారమే ఎప్పుడైతే మనకు ఆలోచన కలిగింది అరే నేను ఇది చేస్తున్నాను ఇది సరైనదా కాదా అని మనకి ఇలాంటి థాట్ వచ్చినప్పుడు ఒక సౌండ్ మనకి వినబడుతుంది నువ్వు చేసేది కరెక్టా తప్ప అన్నప్పుడు అది సరైనది కాదు అన్నప్పుడు మనకు తెలుస్తుంది అరే ఈ వర్డ్ ఎవరు చెప్పినారు మనకి సరైనది కాదని ఎవరు చెప్పిన ఒక పేరేపణ అనేది మనకు ఉంటుంది కదా మన ఆత్మీయ మన జీవితంలోనే కానీ మనము అంటే అన్యులుగా ఉన్నప్పుడు కూడా మన సౌండ్ మనకు వినబడుతుంట కదా సిస్టర్ వాయిస్ వినిపిస్తలేదు మ్యూట్ లో పడినట్టుంది కాల్ వచ్చింది సిస్టర్ అట్లానే అట్లా మనకు ఒక పేరేపణ అనేది మనకు ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మన ఆత్మ మనకు గద్దిస్తూ ఉంటది అట్లనే ఇక్కడ కూడా ఆ దేవునికి అబ్రహాం కి తోట్రాంగానే ఆ తోటల నుంచి దేవుడు ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ ఎప్పుడైతే దేవుడు అబ్రహాతో మాట్లాడడం జరిగిందో అప్పుడు అబ్రహాము అన్ని తెలుసుకున్నాడు ఈయన నిజమైన దేవుడు ఏసుప్రభా ఎందుకంటే ఆయన కనుక్కున్నాడు విశ్వాసం ద్వారా ఈ స్వారం నాకు ఎక్కడికైనా వినబడ్డదా అసలు ఈయన పిలిచిన వారు ఎవరు అని ఆయన ఆ తపన తోటి ఆ ఆలోచన తోటి ఆయన బాగా దేవుని సరి కనుక్కున్నాడు కాబట్టి దేవుడు ఆయనతో దర్శించి మాట్లాడినాడు అట్టనిక్కడ చూసుకుంటే ఆయన కృపా విధంగా ఉంది మరి శిల్పాకారుని పునాది వేసి తిని మరి యొక్క దాని మీదనే మీరు కట్టబడుచున్నారు కదా దాని మీదనే మళ్ళీ మనం కట్టబడుతున్నాం ఈ సత్యం మనకి వచ్చింది ఒకప్పుడు మనకి ఈ తెలియదు కదా ఈ సత్యం తెలియదు అసలు ఈ ధర్మశాస్త్రం కోసమే సరిగా తెలియదు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఎవ్రీథింగ్ అసలు మనకి ఏది తెలియదు కానీ ఎక్కడైతే దేవుడు ట్వెల్వ్ మెంబర్స్ ని డిసేబుల్స్ ని అనేది చూజ్ చేసుకున్నాడో ఆ ట్వెల్వ్ బాస్కెట్స్ ని అప్పుడు దేవుని యొక్క సత్యము అన్ని దేశాలకి అనేది వచ్చింది ఇట్లా మన దేశానికి వచ్చేసరికి తోమ ద్వారా తెలియజేయబడింది సో అట్లా ఆయన సత్యాన్ని ఆ కాలంలో పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ ఆ పోస్టులే వీళ్ళు పునాదులు ఆ విధంగా వేసినారు దేవుడు ఏం చేసిన అంటే వాళ్ళందరూ కలిసి దేవుడు వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎక్కడ పడితే అక్కడ అందుకే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళి వాత ప్రకటన చేయడం జరిగింది అట్లా ఆయన సత్యము ఈ కాలం వరకు మన కాలం వరకు వచ్చిందంటే ఈ జీవమైన వాక్కు ఎంత సత్యమైనది చూడండి ఎందుకంటే ఆయన దేవుని నిజమైన దేవుని వారు ఆ మరుగు చేయబడింది అంటే నిజమైన దేవుని వాళ్ళు దాచిపెట్టినారు అబద్ధమైన వాటిని బయటికి తీసుకొచ్చినారు ఈ లోకం ఉంది కదా నిజమైనది ఎప్పుడైనా కానీ దాచిపెడుతుంటారు ఎవరైనా నువ్వు నిజం చెప్తే ఎవరు నమ్మరు అది అబద్ధం చెప్పు తక్కువ మని నమ్మేశారు ఈ లోకం అట్లుంది ఎందుకంటే యుగ దేవత గుడ్డితనం పెట్టింది కాబట్టి ఆ గుడ్డితనంలోనే జీవిస్తున్నారు కానీ ఇక్కడ ఏమైనా తెలుస్తుందంటే ఎప్పుడైతే దేవుని యొక్క సత్యం మన వరకైతే వచ్చిందో అసలు దేవుడు ఐశ్యా గ్రంథంలో తెలియజేయబడుతుంది కదా ఐదు ఫిఫ్టీ త్రీలో ఆయన శిల్వ మరణం కోసము కదా ఆయన మన ప్రతి పాపాన్ని శాపని మన రోగంని మన వ్యసనాలని అన్నిటినీ ఆయన శిల్వ మరణం పొందినడు దేవుడు అంత గొప్ప దేవుడు మన కోసం త్యాగపూర్వకమైన సేవ ఆయన ఎట్లా చేసిండ్రుడు దేవుడు ఏచు ప్రభు పరిశుద్ధుడు ఆయన చేసిండు ఆయన ద్వారా పన్నెండు మంది కూడా నేర్చుకున్నాడు తర్వాత ఏచు ప్రభు ఆయన పోవాల్సిందే ఏచు ఆయన పోతేనే కదా ఆదరణ ఆదరణకర్త అనేది మనకు వస్తుంది అని ఈ వాక్యంలో తెలియజేయబడుతుంది కదా ఆయన వచ్చినాకనే వీళ్ళు అంత స్ట్రాంగ్ గా దేవుని యొక్క చేసి పునాదులు వేసినారు వాళ్ళు అసలు ఈ సత్యమైన పునాది మన వరకు రాకపోయి ఇంకా అబద్ధంలోనే జీవించేవారు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యం మన వచ్చిందో ఈ లోకంలో ఎంతో మంది అప్పటి కాలంలోవి దేవుడు రాయించిన ప్రతి దర్శనాలు ఆయన స్వప్న మాట్లాడిన దేవుడు దర్శనం ద్వారా మాట్లాడిన దేవుడు ఎన్నో ఉన్నాయి లేదా చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నెన్నో బయలుపరిచినాడు ఎన్నెన్నో రాసాడు అంటే ఏదైతే దాచబడిందిందో దేవుడు వాటిని బయటికి తీసుకొచ్చి చూపించినాడు అంత సత్యమైన దేవుడు కానీ ఈ లోకం ఏం చేస్తుందంటే ఆ గుడితనాన్ని అబద్ధాన్ని ఎక్కువ ఆశ్రయిస్తుంటారు నిజాన్ని ఎవరు ఆశ్రయించరు ఎందుకంటే నిజమైన దేవుడు ఆ నిజ స్వరూపం ఏసుప్రభే ఆ నిజ స్వరూపం బయటకు వచ్చినప్పుడు ఎవరు కనుక్కుంటా కానీ ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినాడు ఎట్లా ఆయన సత్యం మన వరకు వచ్చిందంటే ఆయన కృప వలనే ఆయన కృప లేకపోతే ఆ సత్యం మన వరకు రాకపోతుండే ఎందుకంటే ఆయన అన్నాడు కదా అందని పిలుచుకున్నాడు ఆయన కానీ ఏర్పరచుకుంది కొంతమందిని ఆ కొంతమందిలో మనం ఉన్నామా లేమా కూడా చూసుకోవాలి కదా మన లైఫ్ ని సో అలాగే ఇది మరి ఒక్కరు వరకు అపోసుల వల్ల మనకు వాక్యాలు మనకు డిస్ట్రిబ్యూట్ అయినాయి అట్లా వాక్యాలు జరగడం స్టార్ట్ అయింది ట్రాన్స్ఫర్ చేయడం అంటే లాంగ్వేజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఇవన్నీ జరిగినాయి ఎందుకు నిజమైన దేవుడు అనేకులకు బయలుపరచబడటానికే ఆయన వెలుగుని అనేకులకు చూపించడానికే ఈ వాక్యం మన వరకు వచ్చింది అందుకే ఫౌండేషన్ అంటే అంత స్ట్రాంగ్ గా ఉంది క్రీస్తసు పునాది కాబట్టి అంత స్ట్రాంగ్ ఉంది చూడండి పునాది వేసి మరి దాని మీద మీరు కట్టబడుచున్నారు మనం ఆ విధంగా కట్టబడినము ఉత్తగన మనం కట్టబడలే మన పునాదులు సరిగ్గా లేవు స్ట్రాంగ్ అయిన పునాదులు మనం లేము ఎందుకంటే స్టెబిలిటీగా ఉండాలంటే ఉత్తగన ఉంటామా చెప్పు ఆ స్టెబిలిటీగా రావాలంటే స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎన్ని సమస్యలు పడితే ఆ స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది నిజమైన దేవుడు పరిశుద్ధుడు నీతి నీతి నాయములు నిలబెట్టిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధుడు ఆయన అసలు ఎలాంటి తప్పు చేంద ఆయన మీద మోసినడు ఆయన అంత శ్రమ అనుభవించిండు ఈ లోకంలో ఏచు ప్రభు ఆ మన ఆయన శివ మరణం పొందినడు అంత త్యాగం చేసిన దేవుడు మరి ఆయనని ఎట్లా అసలు ఈ లోకాన్ని ఎట్లా ధృణీకరించినడు ఆ దేవుణ్ణి మరి ఆయన ఎంత ఎంత నిందమోసడు దేవుడు మన అంటే మనదంతా ఆయన భుజలం పైన వేసుకున్నాడు ఆయన అంత బాధ వేదన దుఃఖము ఇవన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఈ రోజు మన వరకు వచ్చింది ఆ సత్యము ఆ పునాది కదా ఆయన ఎంత ప్రేమించడు అసలు ఒక్క మనిషి కోసమే అది కాదు కానీ ఈ లోకంలో ఆయన సృష్టించిన ప్రతి వాటి మీద ఆయనే ప్రేమ ఎంతో దారగా కుమరించడు తన ఆ దారాళమైన ప్రేమ ఎవర పొందుకోలేకపోతున్నారు కానీ దేవుడు మనకి ఇచ్చినట్ అంటే ఆయన కృపనే ఆయన కృప ద్వారానే అంతగానో మనం తెలుసుకోగలిగినాము ఆయన సత్యాన్ని దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నాము దేవుడు అట్లా నడిపిస్తున్నాం మనకి అందుకే అంటును వారు కట్టబడిన పునాది మీదనే మనం కట్టబడుచున్నాము ప్రతి వాడు దాని మీదనే ఎలా కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూచుకున్న ఒక్క నిమిషం సిస్టర్ సారీ సిస్టర్ అయితే అట్లనే ఇక్కడ ప్రతి వాడు దాని మీదనే ఎలా కట్టబడుచు జాగ్రత్తగా చూచుకుని వాళ్ళను కదా సంఘం ఇప్పుడు మనమే కాబట్టి ఈ లోకంలో రకరకాల సంఘాలు ఉన్నాయి మన జీజస్ నేమ్ పైననే ఇండియాలోనే కానీ ఈ ఇండియానే కానీ అమెరికాలోనే కానీ ఎక్కడ పోయినా కోసం తెలియజేయబడింది కాబట్టి సంఘాలలో చూసుకుంటే డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది కానీ ఎక్కడ నాలుగు గుంపులు అయితే కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే ప్రతి దేశంలోనే కానీ ఎక్కడైనా కానీ దేవుని బైబుల్ వాక్యం ప్రకారంగా చూసుకుంటే నాలుగు గుంపులైతే చూపిస్తుంది నేను దేవుణ్ణి అడిగినా. దేవా నీ సువార్త సత్యము నీవు జీవం గల దిగుడు నువ్వు సత్యవంతుడో నీవు మా కొరకు సిల్వ మరణం పొందిన ఈ దేశం అంటే ఈ వరల్డ్ వల్ల మొత్తం నువ్వు సిల్వ మరణం పొందిన దేవుడు ప్రభా అన్యులు అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలా ప్రభా వీళ్ళకి అని ఒకరోజు నేను దేవునికి ప్రశ్న వేసిన ఎందుకు అనంటే వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ వేస్తుంటారు అన్యులు మనకి ఆ క్వశ్చన్ లో నేను దేవుని అడిగిన దేవు వాళ్ళు ఇట్లా అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి ప్రభువు నాకు సాయం చేయ ప్రభ అని అడిగినప్పుడు దేవుడు నాకు చూపించింది నాకు వినబడింది ఏంటంటే ఆయన సిల్వ మరణం పొందినప్పుడు ప్లస్ ఆకారంలో ఉంటుంది కదా ఆల్మోస్ట్ మనకు తెలుసు క్రాస్ ఎలా ఉంటుంది సో అవి ఫోర్ వేసెస్ లాగా దేవుడు చూపించినాడు ఫోర్ వేస్ అంటే ఈస్ట్ వేస్ట్ నార్త్ సౌత్ లాగా దేవు చూపించినాడు మరి దాన్ని ఇంకెట్లా అర్థం చేసుకోవాలి ప్రభా వాటిని నేను ఎట్లా వివరించుకోవాలా ఎట్లా తెలుసుకోగలుగుతాను వాటిని నాకు ఇంకా దానికోసం ఇంకా బాగా బయలుపరచు ప్రభు అంటే ఈ నాలుగు గుంపులు దేవుడు చూపించినాడు సో ఈ నాలుగు గుంపులలోనే ఎట్లా ఉంది అంటే ఈ లోకంలో ఉన్న సంఘాలు ఏవి ఏ విధంగా ఉన్నాయో దేవుడు బయలుపరచాడు సో సంఘము లోకంలో అందరు సంఘాలు అనుకుంటే అస్తములతో కట్టిన మందిరాలు అని అనుకుంటారు కానీ అసలైన మందిరము మనమే కదా నీ మందిరమై నేనుండగా నాయందుం నడిపించే ఓ ప్రభు అని మనం పాటలు పాడుతుంటాము సో ఆయన మందిరం మనమే మనము ఎంత పరిశుద్ధతగా ఉండాలా కదా అంటే దేవుణ్ణి ఉండడానికి మనం ప్రయత్నించినప్పుడు దుష్టు మనకు కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే మన తపననేది దేవుణ్ణి వెంబడించాలా స్టెప్స్ ఎక్కాలా పర్లో ఒక రాజానికి పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధత స్థలంకి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తుంటాము ఆయనకి టార్గెట్ ఎక్కడా అంటే వీళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు అనేక కోసము వీళ్ళకి దెబ్బ కొడితే వాళ్ళన్నది సరిగా తాకుండా ఉంటారు కానీ దృష్టి ప్లాన్ సో ఎన్ని ప్లాన్లు వేసినా దృష్టి ఏది చేసినా దేవుడు తరమారు చేసాడు దేవుడు కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి అందుకే ఏడు సంఘాల కోసం దేవుడు ప్రకటనలు వివరించి రాపించుడు యోహాను అవి చదివితే మనకు అర్థమవుతుంది ఏ సంఘం ఎట్లా ఉందో ఆ టైంలో పౌలు ఎందుకు ఆ సంఘాల కోసం రాసిండో దేవుడు ఆ ద్వారా మాట్లాడిండు అవన్నీ కూడా పౌలు ఒకటి మరి పౌల నుంచి ఇప్పుడు యోహానికి కూడా దేవుడు బయలుపరిచినాడు ఏ సంఘాల విషయంలో ఆయన కూడా రాసినాడు ఇవన్నీ దేవుడు ఉత్తరాన్ని రాపించలేదు కదా అంటే సంఘాలు ఏవి ఎట్లా ఉన్నాయి ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయి సంఘాలు ఇప్పుడు మన వరకు వచ్చేసరికి మనం టచ్ చేసుకోవాలి మన లైఫ్ ని మనము మన జీవితాలను చూసుకోవాలా నేను చూసుకుంటున్నా నాకు నేను దేవుని అడుగుతున్నా నా జీవితం కోసం ఏంది నేను ఎట్లా ఉన్నా ప్రభాని ఆయన వాక్యాన్ని ధైర్యంగా బోధించాలంటే నేనే అనుకుంటా దేవా నేనే కరెక్ట్ లేదా నేను ఎట్లా నీ ప్రకటన చేయాలా నీ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రభా నేను సరిగ్గా లేను నన్ను ఫస్ట్ నేను పర్ఫెక్ట్ గా కావాలా అదంతతో నేను చువాత ప్రకటన చేయాలా అట్లా అనుకుంటూనే ఉంటున్నాం కానీ వెనుక అనుకుంది నెరవేర్చేదాకా స్టెబుల్ గా ఉండేదాకా ప్రయత్నించడము మన బాధ్యత ఎందుకంటే దేవుడు మనకు కృప ఇచ్చినడు ఆ కృపలో మరి సత్యం అనేది కదా ఎందుకంటే రకరకాల పునాదులు ఉన్నాయి మరి మన వరకు దేవుని యొక్క సత్యం మన వరకు వచ్చిందంటే మనం ఇంకెంత చక్కగా ఉండాలా కదా మీరు మరి మరి మరి ఒకడు దాని మీదనే కట్టబడుచున్నాడు ప్రతి దాని మీదనే ఎలా కట్టబడుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్నాను ఆ సేమ్ వర్డ్స్ దేవుని వాక్యమే లోకంలో ఉంది మనం చదివిందే ఇతరు కూడా చదువుతారు కానీ ఆ చదివింది డిఫరెంట్ గా అర్థం చేసుకోవడం వల్ల అదేమైపోతుంది అంటే అబద్ధమైన బోధ వెళ్ళిపోతుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడుకుంటారు కానీ మన వచ్చేసరికి మన టీంలో మన కేబిపిఎం లో ఎవరైనా ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు సో ఇక్కడ మనం కూడా ఆత్మీయంగా చూసుకుంటున్నాం కాబట్టి మన ఆత్మీయమైన పరిస్థితి ఏంటిది మనం ఆత్మీయంగా ఎట్లా జీవించగలుగుతున్నామో ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమన్నారు జాగ్రత్తగా చూచుకునే వాళ్ళు అని అంటున్నారు కదా అందరూ బోధిస్తారు ప్రతి వారు బోధిస్తారు కానీ ఎవరు బోధించినా దేవుడు వాళ్ళని ఉండే మాట్లాడతాడని ఇది మనం గ్రహిస్తాము కానీ గ్రహించాక ఆ హృదయం ఎట్లా ఉంది వాళ్ళు ఏ విధంగా బోధిస్తున్నారు అక్కడ మనం గుర్తుపట్టాలా ఎందుకంటే దేవుడు ముందే మనకు హెచ్చరిస్తున్నాడు కదా ఆ మీరు మరి ఎవడు దాని మీద కట్టుచున్నాడో అని అంత క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు మళ్ళీ ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో చూ అంటే జాగ్రత్తగా ఆ చూసుకోమంటున్నాడు అంటే కనుక్కోవాలి మనము రకరకాల సంఘాలు ఉన్నాయి రకరకాల ఎందుకంటే నేను కూడా వెళ్ళినా నా సాక్ష్యం ఒకటి చెప్తాను నా జీవితంలో ఏమైందంటే నేను నాలుగు ఇక్కడ మా దగ్గరే బడంపెట్లో నేను ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బడంపెట్లనే ఉంటా నేను అయితే నాకు కొన్ని రోజుల దాకా దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ దాకా ఒక దూరాత్మ నన్ను పిలుస్తా ఉంది నా పేరు పెట్టి పిలుస్తుంది నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అది పిలిచి పిలిచి పిలిచి నేను మొత్తం ఎట్లయిపోయినా అంటే బక్కగా అయిపోయినా ఒక లాగ నేను భయానికి అంత భయపడిన దాన్ని నేను ఎందుకంటే నాకు అసలు నిద్ర అనేది లేదు తిండి లేదు ఏమనేది లేదో ఆ ఇంట్లో ఉండాలంటేనే నాకు భయం వేసేది అట్లా నాకు వన్ ఇయర్ దాకా అది పిలుస్తా నా పేరు పెట్టిన పిలిచి పిలిచి పిలిచి నేను చాలా భయపడినాను అంత భయపడినా కానీ నేను ఇంట్లో ప్రార్ధాన పెట్టిస్తున్నాను ప్రేయర్ మీటింగ్ పెట్టిస్తున్నాను అన్ని చేస్తున్నాను కానీ నాకు భయం అనేది ఉండిపోయింది ఎందుకు నాకు భయం అనేది ఉండిపోయిందంటే అప్పటికీ నేను దేవుని నమ్ముతున్నా చేస్తున్నాను సరిగ్గా లేకపోతున్నా ఎట్లా అంటే వాక్యంలోనే నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను అంటే నాకు భయం వేసింది ఎందుకంటే ప్రతిదీ మనం సత్యం మీద కట్టబడాల్సింది పోయి నేను ఇష్టం అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో నేను ఆ విధంగా ఉన్నా ఏదో నార్మల్ గా ప్రార్థన నార్మల్ గా వాక్యం ఇవి చెప్పుకుంటున్నా కానీ రుచి పిలుస్తా ఉన్నాడు పిలుస్తా ఉన్నాడు పిలిచి పిలిచి పిలిచి నాకు చాలా బాధ ఒక లాంటి ఇది ఇదే పోయి నేను నా ఇంట్లోకించి వెళ్ళిపోయి బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంట్లో పోయి నేను పడుకున్నా నేను భయపడి భయపడి భయపడి ఇంకా ఇంట్లో ప్రేర్ మీటింగ్ అన్ని కూడా నాకు పోలేదు ఎందుకంటే పోయినట్లు పోతుంది మళ్ళీ వస్తుంది పోయినట్లు పోతుంది నాకు వస్తుంది అది ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏమేం చేస్తుంది అది దూరాత్మ నాకు ఇట్లా క్లియర్ గా తెలియజేయబడుతుంది అంటే అంత భయపెట్టించింది అదృష్టాత్మ నాకు ఎందుకనంటే నా పునాది సరిగా లేకుండే నేనప్పుడు సరిగ్గా లేను దేవుళ్ళు ఆ ఏం సరిగా లేదు ఏదో ప్రార్థన అంటే ప్రార్థన వాక్యం అంటే వాక్యం ప్రేయర్ మీటింగ్ అంటే ప్రేయర్ మీటింగ్లో ఏది నేను నమ్మేదని కాదు స్టెబుల్ కాదు అట్లా నా లైఫ్ లో జరుగుకుంట జరుగుకుంటూ వచ్చింది తర్వాత ఇంకా నాకు ప్రార్థించాలన్నా ఏమని చేయాలంటే భయం వేసేది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అది నేను పీడి పీడించబడినప్పుడు నాకు ఎట్లంటే నాకు స్టమక్ ఆపరేషన్ జరగడము ఇవన్నీ జరిగినాయి నాకు లైఫ్ లో నేను ఇంకా భయపడకుంటేనే ఉన్నా తర్వాత తర్వాత తర్వాత ఇంకా దాంట్లో నుంచి నేను బయటకు రావడము ఎట్లా నేను అనుకున్నా కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సేవ నుంచి బయటికి వెళ్ళినానో అప్పుడు నా నుంచి దురాత్మ పారిపోవడం జరిగింది నా ఇంట్లో ఉండడం జరి అది వెళ్ళిపోయింది ఇంకా లేదు అది వెళ్ళిపోయింది ఇప్పటికీ కూడా అది ఒకవేళ పిలిచినా నేను వాటికి భయపడతలే ఎందుకంటే ఒకప్పుడు నేను దేవుని యొక్క వాక్యమే కాని ఆయనలోనే ఎక్కువ సరిగ్గా పర్ఫెక్ట్ గా నేను లేని ఇప్పటికీ కూడా నేను పర్ఫెక్ట్ గా ఉన్నానని నేను చెప్ప చెప్పట్లేదు నేను కూడా ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్ గా లేను కాకపోతే నాకు దేవుడు ఒక ధైర్యం ఇచ్చిడు ఏమి ప్రతి కట్టడ జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళని నేను జాగ్రత్తగా లేను కాబట్టి నాకు ఆ పరిస్థితి నాకు అట్లా వచ్చింది నేను జాగ్రత్తగా ఉండి ఉంటే నేను కరెక్ట్ గా దేవుని యొక్క శువాత విని ఉండి ఉంటే నాకు అట్లా జరగకపోతున్నానేమో భయపడేదాన్ని కాదేమో నేను కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడం నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చెప్తున్నాను కదా ఆయన ఎప్పుడైతే నాకు సింహాసనమో ఒక దర్శనం ఆయన చూపించడో ఇప్పటి నాకు భయం లేదు ఆ భయం పోయింది ఎందుకంటే దేవుని నాకు ఒకప్పుడు నేను దేవుళ్ళు ఉండి కూడా నేను ఎంత భయపడనో ఇప్పుడు కూడా నేను దేవుళ్ళనే ఉంటున్నా కానీ నాకు భయం లేదు అట్లా అంటే దేవుణ్ణి యొక్క పునాది పైన మనం ఉండాలి అనంటే ఆ జాగ్రత్తగా మనం చూసుకోవాలంటే మన గుణగణాలు మన బిహేవియర్ మన ఆలోచనలు అన్ని సమస్తము అన్ని ఎట్లా అంటే ఆ దినదినము మనము ఏచు కృషిలో బ్రతకాలా శరీరకరంగా చేస్తూనే ఉండాలా ఆత్మీయంగా మనం బ్రతుకుతూనే ఉండాలా అంటే అని ఇచ్చింది ఏంటంటే ఆ సరైన పుణ్య పైన మనం కట్టబడల్లా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి ఎందుకంటే నేను ఏం చేసినా అంటే ఆ దుష్టాత్మ నాకు వెంబడబడుతుంది నా పేరు పెట్టి పిలుస్తుంది అది పిలిచేసరికి నాకు భయం నేను ఏం చేసిన అంటే ఆ దేవుని యొక్క ప్రార్థనలు ప్రేర్ మీటింగ్స్ ఇంట్లో పెట్టుకొని కూడా మళ్ళా నేను వదిలించుకోవడానికి ఎక్కడ పోతలేదని చెప్పేసి మళ్ళీ నేను అంటే ముత్తంగి చేర్చికి వెళ్ళినా జీజస్ని కూడా అన్ని తెలుసుకున్నాక కూడా మొత్తమ్మ చెప్పడం వల్ల నేను ముత్తంగి చర్చికి వెళ్ళిన వెళ్ళినాక కూడా ఆడ కూడా పిలుస్తుంది సైతం నన్ను అక్కడ పోయినా పిలుస్తుంది నేను ఎక్కడ పోయినా అదే పిలిచి పిలిచి అదే భయపడి అట్లా చేసింది కూడా నా లైఫ్ లా అంటే చూడండి నేను వెళ్ళిన సంఘం ఎట్లుందంటే ఆ ముత్తంగి చేర్చికి అక్కడ కూడా వాళ్ళు చెప్పే బోధ అన్ని విషయాలల్లో చూస్తే నేను అప్పటికి నా భర్తని నేను అంటున్నా ఇది సరైన బోధ కదా నువ్వు నన్ను నాకు ఇష్టం లేదు నువ్వు ఎందుకు ఒకటి తీసుకొచ్చావు మొత్తమ చెప్పడం వల్ల ఆయన తీసుకెళ్ళినారు ఆయన తిరిగి నేను చెప్తున్నాను కదా ఆ అదృష్టాత్మ నన్ను పిలవడం వల్ల నేను పోయినా మొత్తంగా నేను అంటే నన్న ఇది సరైన పోదా అది ఇక్కడికి వచ్చిన నాకు ఆ సైతం నా పిలుస ఉంది అట్లంతా కాదని నేను ఎప్పుడైతే ఎంత చెప్పినా విన్నా వినకపోవడం వల్ల నేను తిరిగి మళ్ళీ నైన్త్కే వచ్చిన వచ్చినాక మరి నైన్త్ లో నాకు పడుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది అట్లని చెప్పి నేను ఇల్లు ఖాళీ చేసినాక కూడా నేను ప్రశాంతతగా ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేసిన దాని మీద నేను విజయం పొందాలంటే నేను అక్కడిక్కడ పరిగెత్తితే కాదు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ మోకరించి ప్రార్థన చేస్తే సహితం పోతుంది నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన ఎప్పుడైతే నేను ప్రార్థనలు వర్షిప్లు చేయడం స్టార్ట్ చేశాను నా ఇంట్లో ప్రేయర్ మీటింగ్స్ పెడుతున్న ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు అది మళ్ళా తిరిగి వస్తుంది ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి క్లియర్ అట్లా నా జీవితంలో దేవుడు సాక్ష్యం ఎట్లా పెట్టినా చూడండి ఆ వాటికి నేను భయపడి ఎక్కడెక్కడో పరిగెత్తిన కానీ లాస్ట్ తిరిగి చూస్తే దేవుడు నైన్త్ నాకు విజయం ఇచ్చిడు నైన్త్ ప్రార్థన పెట్టినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇచ్చినాడు అట్లా నేను ఇంట్లోనే ఉండి బాగా వర్షిప్ చేయడం వల్ల భాషలు మాట్లాడడం వల్ల ఆయన్ని స్థుతించడం వల్ల ఆరాధించడం వల్ల ఉన్న భయం అనేది వెళ్ళిపోయింది నాకు దేవుడు కీర్తన ట్వంటీ త్రీ వాక్యం ద్వారా నాతో మాట్లాడిడు ఆ దర్శనం ఇచ్చిడు ఏమైతే దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చిడు ఆ దర్శనం ద్వారా నాకు భయం అనేది వెళ్ళిపోయింది ఇప్పటికీ నేను ఏ విషయంలో భయపడను కేవలము ఆయన మాటకే మాత్రమే భయపడి లోబడి జీవించడానికి ప్రయత్నిస్తున్నా అట్లా దేవుని నడిపిస్తున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ప్రతి కటను జాగ్రత్తగా చూసుకోని అని అంటున్నాడు చూడండి నేను జాగ్రత్తగా చూసుకోలేను కాబట్టి భయపడినా పిరికితనం లాగా జీవించిన ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని ఆనుసరించడం స్టార్ట్ అయిందో దేవుడు సత్యం అనేది ఎందుకు బయలుపడుస్తున్నాడు ఆయన కోసం నాకు వివరించడము అవన్నీ ఆయన చెప్తూ ఉంటుంటే ఎట్లా ఇది సరైన బోధ ఇది కరెక్ట్ అది క్రీస్తసు పునాది అంటే ఇదే అని దేవుడు ఈ వాక్య ద్వారా మాట్లాడినాడు కదా ఎందుకంటే ఆయన అది అంటుడు జాగ్రత్తగా చూసుకునే వలను మళ్ళీ వేయబడిన వేయబడిన తప్ప మరి పునాది ఎవడును వేయనేరదు మళ్ళీ ఎవరు వేయరు ఈ పునాది క్రీస్తసు ఈ పునాది ఏసు ఇంకా ఏసు ఇంకా ఏ ఫౌండేషన్ అంటే దేవుని యొక్క సత్యంలో మనం నాటబడాలి అనంటే క్రీస్త సు పునాది మన దగ్గర ఉండాలా ఎందుకంటే అక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సిందంటే నా ఆత్మీయమైన జీవితంలోనే కానీ నా విషయంలో కానీ నా అంటే నా జీవితంలో సాక్ష్యంతో పాటు ఈ వాక్యం నేను చెప్తున్నానంటే ఆయన చిన్న సాక్ష్యం ఇది ఎందుకంటే జీవితాన్ని మార్చుకోవడానికి ఆత్మీయమైన జీవితంలో మనం ఎదిగింపబడాలంటే మనము సాక్ష్యంతో పాటు చెప్పుకోవాలి కదా ఎందుకంటే నాలో ఏ గొప్పతనం లేదు నేను దేనికి పనికి రాని అసలు చెప్తున్నాం కదా దేనికి నేను యూ యూటిలైజ్ చేసిన కాదు నేను కరెక్ట్ గా ఫిట్ అయిన కాదు కానీ ఆయన నాకు ఇచ్చిన జీవితంలో సాక్ష్యం బట్టి నేను చూసుకుంటే క్రీస్తసు పునాది మీద ఉండగలుగుతున్నాం అనంటే సరి బోధ మన వరకు వచ్చింది కాబట్టి క్రీస్తసు పునాది సత్యమైన బోధ మన వరకు వచ్చింది కాబట్టి ఈ రోజు క్రీస్తసు పునాది కట్టబడడానికి ప్రయత్నిస్తున్నాము నాకు ఒకప్పుడు వాక్యాలు అర్థమయ్యేది కాదు కానీ దేవుడు అర్థం చేపేసిన అంటే ఆయన ప్రేమ ఆయన కృపది వారనే కదా ఎందుకంటే ఈ పునాది ఏసు క్రీస్తుదే ఎవడైనా ఈ పునాది మీద బంగరము వెండి వెలగల రాయి కర్ర గొడ్డ కరయ్యు చూడండి ఇక్కడ బంగరము వెండి వెలగల రాయి ఇక్కడ నాలుగు గుంపులు చూసిస్తుంది కదా పరిశుద్ధులు వెం గోపజనము సర్పములు తెలులులు ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి ఇక్కడ కూడా నాలుగు గుంపులే చూపిస్తున్నాయి ఇక్కడ సిక్స్టీన్త్ వచ్చిన వచ్చే వచ్చేసరికి చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుణ్ణి ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడనా దేవుని వాణిని పాడు చేయును చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం కాబట్టి ఆ మనము ఎట్లా నడుచుకోవాలంటే ప్రతి విషయంలో జాగ్రత్తగా పడి నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మనంట మీలో నివసించుచున్నది కదా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసిస్తే మనం ఎట్లా జీవిస్తాము పరిశుద్ధత జీవించడానికి ప్రయత్నిస్తుంటాము కదా శ్రమాలు వస్తుంటాయి అన్నిటి మీద విజయం పొందుతుంటాము కదా ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఆయన ఆత్మనంట మనలో ఉంటేనంట ఆ ఎట్లంటే నివసించుచున్నాము మీరు ఎరగారా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాణ్ణి పాడు చేయను కదా ఇక్కడ దేవుడి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు ఒకవేళ మనం ఒకరిని పాడైపోతే తిరిగి మళ్ళా దేవుడు వాళ్ళని పాడ చేస్తానంటే మనం ఆత్మీయమైన జీవితంలో చూసుకుంటే దేవుని యొక్క ఆత్మ ఉన్నంత సేపు వరకైతే మనం మంచిగా ఉంటాము ఎప్పుడైతే దృష్టికి చోటిస్తావు పాపంలో పడిపోతావు ఇక మీదట మళ్ళా పాపం వాళ్ళకి అవుతుంది కదా ఆయన ఏమంటాడు అన్యాయం చేసే వాళ్ళకి అన్యాయము అపవిత్రత ఉన్న అపవిత్రత నీతి మంతులు పరిశుద్ధులు పరిశుద్ధులు ఒకవేళ పరిశుద్ధతగా జీవిస్తే దేవుడు ఇంకా పరిశుద్ధతలో నడిపిస్తా అంటున్నాడు అన్యాయంగా జీవిస్తే అన్యాయంలోకి వెళ్ళిపోతావు అపవిత్రలో జీవిస్తే అపవిత్రతలో వెళ్ళిపోతావు అని ఇంత క్లియర్ గా మనకు రెవల్యూషన్ గ్రంథంలో ఉంటది కదా అంటే మనం పాపం చేయకుండా జాగ్రత్తగా పడాలని ఈ వాక్యం కలిగిస్తుంది ఎందుకంటే క్రీస్తూపు నది మీద కట్టబడిన వరము ఈ మనమే ఒక సంఘం కాబట్టి మనం చక్కగా ఉండడానికి ప్రయత్నిస్తుంది ఏ పేషియన్స్ లో సెకండ్ చాప్టర్ 21 వన్ వచ్చినాం చదివితే ఈ వాక్యానికి అది మన క్లియర్ గా అర్థమవుతుంది చూడండి కాబట్టి సెకండ్ చాప్టర్ ట్వంటీ ట్వంటీ లో చూడండి క్రీస్తస్ ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోసులైన అపోసులైనను ప్రవక్తులైనను వయసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడన ఆయనను చక్కగా అమలు పరచబడి పరిశుద్ధమైన దేవాలయ వృద్ధి పొందున్నది చూడండి క్రీస్తు ముఖ్యమైన మూలరాయి రాయి అని సెలవిస్తుంది కదా అంటే ఫౌండేషన్ కి ద ఫస్ట్ స్టోన్ జీజస్ ఫస్ట్ స్టోన్ క్రీస్తు అని రెండోది ఏంటంటే అపోస్తులు ప్రవక్తలు అంటే అపోస్తులు ఎంత స్ట్రాంగ్ పూనాది వేసినారు చూడండి ప్రవక్తలు వేసినారు అపోస్తులు కూడా వేస్తున్నారు కానీ దేవుడు ఫస్ట్ అపోస్తులు అని ఎందుకనంటే ఈ అప్పోస్టులు అంతా అత్తసాక్షులైన వాళ్ళు కదా వాళ్ళు దేవుని కోసము ప్రతిది వాళ్ళు త్యాగం చేసుకున్నారు వాళ్ళ లైఫ్ ని ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకున్నారు వాళ్ళు అందుకే దేవుడు అప్పోస్టుల ముందు పెట్టిన తర్వాత ప్రవక్తలు కూడా త్యాగం చేసినా చేయలేదని కాదు కానీ ప్రవక్తల దేవుడు ముందు ఆ చెప్తున్నాడు ఎందుకంటే ఏసు ప్రభు వేసిన పూనాది పైన కట్టబడినారు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ దేవుడు ఆ ఆ ట్వెల్వ్ మెంబర్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే ఏసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు వాళ్ళంతా యశు ప్రభు ప్రజెంట్ టైంలో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏసుప్రభు యొక్క సేవ జీవితంలో ప్రతిదీ వాళ్ళు దగ్గరుండి దేవుని దగ్గర చూసి నేర్చుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ విధంగా అక్కడ చెప్పబడుతుంది ఆ పోస్టులని ప్రవక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారు సో వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని ఈ ట్వెల్వ్ కంట్రీస్ కి స్ప్రెడ్ అయింది కాబట్టి మన వరకు వచ్చింది ఆయన సత్యము ఆయన క్రీస్త సు పూనది మన వరకు వచ్చింది క్రీస్తే మూలరాయి కదా ఆయన చెప్తున్నారు కదా ముఖ్యమైన మూలరాయి ఆయననే కాబట్టి ద ఫస్ట్ స్టోనే ద లాస్ట్ స్టోన్ ఏ స్టోన్ అయినా ద ఫస్ట్ జీజస్ ఆఫ్టర్ దట్ అపోజలు ప్రవక్తలు ఆ దాని తర్వాత మీద ఇప్పుడు మనం కట్టబడుతున్నాము ఈ వాక్యం మన దగ్గర లేకపోయి ఉంటే మనం కట్టబడేవారం కాదే కాదు ఈ వాక్యం మన వరకు అందింది ఇన్ని తరతరాల నుంచి ఈ వాక్యం మన వరకు వచ్చింది కేవలం ఆయన కృప ద్వారానే ఆయన కృప వల్ల మన వరకు ఈ వాక్యాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఆ ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారని చెప్తున్నాం మళ్ళీ ప్రతి కట్టడిన ఆయనలో చక్కగా అమలు పరచబడడం అంటే దేవుళ్ళు మనము కరెక్ట్గా చక్కగా కట్టబడలా మళ్ళీ ఆయనలో మనము అమలు పరచబడ ప్రతి వాక్యము విన్నా ప్రతి వాక్యము మన జీవితంలో నెరవేర్చబడలా వాక్యం వింటము కానీ దాన్ని ప్రాక్టీస్ చాలా వెనుకబడుతుంటాము మన బలహీనతనే అది వాక్యం వినడానికి సిద్ధంగా ఉంటామేమో కానీ దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తుంటాం చూడ అక్కడ తెలుస్తుంది అక్కడనే తెలుస్తుంది ఎందుకంటే మనము అమలు పరచుకోవాలి కదా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈ హ్యాపీ లర్న్ అండ్ గెయిన్ కదా అవన్నీ మనం నేర్చుకోవాలి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవాలి ఎక్కడ వేసినా అక్కడ ఉండద్దని వాక్యం సెలవిస్తుంది కదా సో దేవుడు చెప్పేది అదే నువ్వు నేర్చుకో అనేకులకు నువ్వు వెలిగింపబడవు అనేకులకు నువ్వు వెలిగించు అని దేవుడి వాక్యం చెప్తున్నాడు మళ్ళా ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి అంటే పరిశుద్ధమైన దేవాలయ మగుటకు పరిశుద్ధమైన అంటే దేవుని అందు మన పరిశుద్ధమై ఉండాలి అనంటే దేవుడు మనలో ఉండాలా మన మాయనలో ఉండాలా ఇద్దరు ఏక మనసు కలిగి ఉండాలా అనంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి కదా ఆయన పరిశుద్ధత మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ మనం పొందుకుంటేనే మనం సత్యంలో ఉండగలుగుతాము కదా ఒక్కరోజు ఉన్న ఉన్నట్లు కాదు కదా పరిశుద్ధాత్మ ఎవ్రీడే పరిశుద్ధాత్మ మనం పొందుకోవాల ఎందుకంటే మనలో చిన్న పాపమున్నా ఆయన వెళ్ళిపోతాడు మన నోటి నుంచే కానీ మన చూపుల ద్వారానే కానీ మన చేతు ద్వారానే కానీ కాళ్ళ ద్వారానే కానీ మన నడకనే ప్రతి మన తలంపులు మన ఎవ్రీథింగ్ ఏదో విధంగా మనం తప్పు చేసినా ఆయన పరిశుద్ధత్మ మనలో ఉండదు వెళ్ళిపోతుంది ఆయన అంత పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత్వం మనలో ఉన్నంత వరకు మనం చక్కగా కట్టబడిన వారము క్రీస్తు పునాది మీద వేయబడిన వారిని ఒకవేళ దేవుని యొక్క పరిశుద్ధత్వం మన నుంచి వెళ్ళిపోతే మనం తప్పులలో పడిపోతుంటాం అందుకే దిన దినము ఎవ్రీడే ద పర్స్ ప్రిఫరెన్స్ గివ్ టు గాడ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇన్ ది వరల్డ్ కదా మనం ఏం చూస్తామంటే ఈ లోకంలో పని చేసుకోవాలా ఈ లోకం వైపు మనం పరిగెత్తుతుంటాం చేస్తుంటాం ఎందుకంటే అది మన జీవము మనము ఎట్లా అంటే లివింగ్ మనం నివసిస్తున్నాము మనం జీవిస్తున్నాము మనకు కావాల్సిన అవసరం ఇక్కడ ఈ నే అంటే ఈ వరల్డ్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాము కానీ మన ఆత్మకి కూడా ఉండాలి కదా ఆహారము మన ఆత్మీయమైన ఆహారము కానీ మనం ఆత్మీయమైన యుద్ధంలో మనం విజయం పొందాలంటే దినదినము మనం కూడా పరిశుద్ధత పొందుకోవాలా ఎవ్రీడే దేవుని యొక్క పరిశుద్ధత్వం పొందుకోవాలా ఎవ్రీడే ఆయన వాక్కిని మన హృదయంలో నాటుకోవాలా అదే కదా మనకు జీవాహారము మరి ఇచ్చిన జీవాహారం మనం పొందుకోవాలంటే ముత్తగానే రాదది మనం కూడా సమయం ఇవ్వాలి ఆయనకి కనుక ఆయన ఎప్పుడు మన దగ్గరికి రావాలని ఆశిస్తుంటారు దేవుడు అలాంటి దేవుణ్ణి అరే టైం అయిపోతుంది కదా అని కొంచెం కొంచెం మనం వదిలేసుకుంటాం అట్లా చాలాసార్లు జరిగింది అందరి లైఫ్ నా లైఫ్ అయితే జరుగుతూనే ఉంటది నేను మళ్ళా దేవుని శంపడానికి ఆయన సానిధ్యంలో కూర్చుంటా ఎవ్రీడే అనే పరిశుధత్వం పొందుకునే దాకా లేవద్దు అని దేవుని యొక్క వాక్యం చూపిస్తుంది ఎందుకంటే క్రీస్తులు ఆయనే ఆయన పరిశుద్ధము ఆయనే పరిశుద్ధుడు కాబట్టి మన హృదయంలో దేవుని యొక్క పరిశుధత్వం మనలు ఉంటాయి ఎందుకంటే మనమే ఒక సంఘం కాబట్టి ఈ సంఘని మనము ఇదే ఒక దేవాలయము ఇదే ఒక సంఘము మన శరీరము అని కదా నీ మందిరమై నేనుండగా నా ఎందు నీ ఉండు నడిపించావా పాటలు పాడుతుంటే మనము కాబట్టి మనం ఒక మందిరం కాబట్టి ఈ మందిరాన్ని మనం చక్కపరచుకోవాలా మనం ఏదైనా పాపం ఉంటే తీసేసుకోవాలా మనం ఏదైనా ఉంటే తీసేసుకోవాలా మన ఆయచకరం ఉంటే దేవుడు సన్నిధిలో ఒప్పేసుకోవాలా వాటిని అన్నింటినీ వదిలించుకొని ఇంకా దేవుణ్ణి అనుసరించి మనం నడుచుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క పరిశుధత్వం ఉంటే ఏ తప్పు పని మనం చేయమని ఈ వాక్యం చదివిస్తుంది ఆయనలో మనం ఎవ్రీడే ఆ అభివృద్ధి పొందాలా ఆత్మీయమైన మనం అభివృద్ధి పొందాలి అనంటే ఈ వాక్యమే చది సరైన పునాది సరైన పునాది క్రీస్తేశు కదా క్రీస్తసు వేసిన సరైన పునాది అదే కాబట్టి మరి ఆ పునాది కట్టినారు ప్రవక్తలు కట్టినారు ఇప్పుడు మన కాలంకి వచ్చింది మనం కట్టబడాల సో మనకు తెలిసిన సత్యం మనం బోధించాల ఆ విధంగా మరి దేవుడు మాట్లాడుతున్నారు మరి నివాస స్థలం ఎందుకంటే ఆయనలో మీరు కట్టబడి ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నారు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు కదా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనము కట్టబడి ఉన్నాము మనము ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నామో తెలీదు కానీ మనము ఆత్మీయమైన ప్రపంచంలోకి ఎంటర్ కావాల పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతగా పోవాలి అనంటే ఉత్తగని కాదది ఎంత శ్రమ పడితే వస్తుంది అపోసులు కూడా అంతే కదా వాళ్ళంతా శ్రమ కాబట్టి భూ తలెక్కినందులాగా వాళ్ళు చూత వాళ్ళు ప్రకటన చేశారు వాళ్ళ లీడర్లను చూస్తే దూరాత్మలు పారిపోయినా అంటే వాళ్ళు ఎంత పరిశుద్ధత ఆ లో జీవించినారు దేవుని ఒక ఆత్మ పొందుకున్నాక వాళ్ళు కదా చనిపోయి వెళ్ళిపోయినాకనే ఆర్దర్ కత ఆయన మీదకి వచ్చింది ఆ యొక్క ట్వెల్వ్ మెంబర్స్ పైనకి వచ్చింది ఎట్లా దేవుడు చనిపోయి తిరిగిపోయినాకనే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆర్దర ద్వారా వాళ్ళు నడుచుకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళు అట్ల దేవుని యొక్క శువాత భూత అలక్రిందులాగా చేసి వాళ్ళు చేసే అద్భుతాలు అచకలన్నీ జరిగినాయి మన టైంలో ఎందుకు జరుగుతలేవు నేను కూడా అదే అనుకుంటా నిజమే ప్రభా మా ద్వారా కొన్ని ఆగిపోతుంటే అంటే నేను అనుకుంటా నాలో ఈ ఆయుసకారం తీసే నేను వదిలించుకుంటా అనిట్లా మనం ప్రార్థనలు చేసుకుంటాం ముందుకు వెళ్తాం కదా ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన ఆత్మ మూలంగా దేవుని నివాస యూనిట్లకు మనం కట్టబడి ఉన్నాం అనమాట అంటే ఈ అపోసులు ఈ ప్రవక్తలు వీళ్ళంతా ఏం చేశారంటే ఈ లోకాన్ని త్రుణీకరించుకున్నారు ఆత్మీయంగా ఎదిగింపబడ్డరు వాళ్ళు పర్లోక రాజ్యంలో ఉండడానికి ఎంతో ప్రాయసపడ్డారు ఆ టైంలో ఎంత ఎదురు చూశారు వాళ్ళు పర్లో ఒక మేము ఉండాలా మేము ఉండాలా అని దానికోసం వాళ్ళు కనుకొని జీవించినారు ఇప్పుడు మన పరలోకం అంటే ఏందో తెలుసు నరకం అంటే ఏందో తెలుసు ఏ వెట్లాంటిదేమో మనకు తెలుసు ఎందుకంటే ఈ టైంలో మనకి ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కానీ ఆ టైంలో లేవు కదా ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఆ వాళ్ళు ఎట్లంటే ఆ టైంలో పేపర్స్లల్లా చర్మాలల్లా వాటి వీటిలలో రాసిన వారు అవి కొన్ని కొన్ని ఉన్నాయి కానీ మన కళ్ళనికి ఈ బైబిల్ని మంచిగా నీట్ గా ఆ మొత్తము ప్రింట్అవుట్లు తీసి మంచి బైబిల్ ప్రిపరేషన్ చేసి మన వరకు వచ్చిందంటే మరి ఇంకా ఎంత జాగ్రత్తగా మనం జీవించాలా కదా ఆయన అంతే అంటుడు పరిశ్రల నీతి కంటే శాస్త్రాల నీతి కంటే మీ నీతి అధికము కానీ ఎడలా అని అంటే ఆయన ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే దేవుడు పరిశ్రయలు ధర్మశాస్త్రం అంతా కూడా శాస్త్రులు ఇవంతా తెలిసి కూడా వాళ్ళ పాపంలో జీవించిన వారు కానీ మన కాలానికి మనకు వచ్చింది అనంటే ఆ టైంలో ఏచిప్రభు ఉన్నాక కూడా పరిశ్రయలు సదుకాయలు ఎన్నో తప్పు పనులు చేసినారు దేవుని మీద సనిగినడు గుణిగినదు దేవుని మీద నింద మూసినారు సిల్వ మరణం వేయడానికి ఈచకెళ్ళినారు గోపర్జనము ఎగబడ్డరు అన్ని చేశారు కానీ ఆయన అదే అంటున్నారు పరిశ్రమల నీతి కంటే శాస్త్ర నీధి కంటే మీ నీతి అధికము కానీలా వెళ్ళలేం కదా అందుకే మనకన్నా దేవుడు అవకాశం ఇచ్చిండు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఈ రెండు మన చేతిలో పెట్టినాడు దేవుడు మరి రెండింటినీ మనం పాటించుకోవాలి ఎందుకంటే మనము బాగా న్యూ టెస్ట్మెంట్ పాటిస్తాం ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ దేవుడు సమస్తం కొత్తగా చేసిండు కాబట్టి పాతది నీడే కాబట్టి అది కూడా చదవాలి ఇది కూడా చదవాలా మొత్తం చదవద్దని నేను చెప్పట్లేదు సో రెండు మనం చదవాల ఎందుకంటే బైబిల్ జ్ఞానం మనం రావాలి అని అంటే బోత్ రీచ్ చేయాలా రెండు దిక్కులు మనం చదువుకోవాలి ఎందుకంటే అవి చదివితే ఇవి అర్థం ఇవి చదివి అవి అర్థం కావడానికి తెలుసుకోవాలి కదా ప్రతిదీ దేవుడు ఏమన్నాడు ప్రతిదీ తెలుసుకోమన్నాడు మరి ప్రతిదీ తెలుసుకోవాలా మరి ఆయన నివాస స్థలం ఇప్పుడు మనము నివాస స్థలం అయి చిన్న అంటే ఆయనలో మనము ఉండాలా పరలోక రాజ్యాన్ని మనం జీవించాలంటే ఇవన్నీ తెలుసుకుంటేనే ఉండగలుగుతాము ఇవన్నీ ఏం తెలియంది మనం వెతుక్కుంటాం పర్లోక రాజ్యంలో కదా అందుకే ఆయన రాక మనం కనుక్కొని జీవించాలి అనంటే ఆయన ఆత్మ మనలో ఉంటేనే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఎవ్రీడే మనం పొందుకోవాలా ఎవ్రీడే అనే నీతిని ఆ రాజ్యాన్ని మనం వెతకాలా అనేకులకు సత్యాన్ని ప్రకటింపచ్చాలా మనం వెలిగింపబడాలి అనేకులను మనం వెలిగించాలా అప్పుడే మీరు ప్రతి బహుమానంగా మనం స్వీకరించుకోగలుగుతాం కదా ఆయన అంటారు కదా మంచి గిఫ్ట్స్ కానీ ఏ గిఫ్ట్స్ కానీ ఆయన చేతిలో ఉన్నాయి ఆయన రివార్డ్స్ ఇస్తున్నాడు అవార్డ్స్ ఇస్తా కదా దేవుడు మంచి దాసులు మంచి దాసులు సో అలాంటి పేరు మనం పొందుకోవాలా వాళ్ళంతా పల్లోక రాజ్యం కోసం వాళ్ళంతా ప్రయాసపడ్డారు ఈ లోకాన్ని తృణీకరించుకున్నారు ఇప్పుడు మనం కూడా అంతే ఈ లోకాన్ని తృణీకరించుకోవాలా ఆత్మీయమైన ప్రపంచంలోకి మనం ఎంటర్ కావాలా ఆ ప్రపంచంలో ఉన్నది ప్రతిదీ మనం చూడాలా అనేకలకి మనం బోధించాలా ధైర్యంగా మన బోధించాలి ఎక్కడ మనము వెనుక పడడానికి వేయలేదు నేనైతే అట్లనే అనుకున్నా దేవుని స్వాత మీద ప్రకటన చేయాలని అంటే ధైర్యంగానే ప్రకటన చేయాల పెరికి దాని నేను జీవించద్దు ప్రతిదీ ధైర్యంగానే స్వాత ప్రకటన చేయాలా ఎందుకు పాలు తీర్మానం చేసుకున్నాడు చావైనా మేలే బ్రతికైనా దేవుని కూడా అని ఆయన ఎట్లయితే తీర్మానం చేసుకొని వెళ్ళినాడో సో ఇప్పుడు మన కళకి ఇక్కడ వస్తుంది తరత లంటూ బైబిల్ ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది కాబట్టి మనము కోసం కట్టబడుతు ఉన్నామంటే ఆయన రాజ్యంలో ఉండడానికే క్రీస్తస్ రాజ్యంలో ఉండడానికే పరులోక రాజ్యంలో ఉండడానికే మనం ఇవన్నీ కట్టబడుతున్నాం మరి దేవుడి చిన్న వాక్యం దీవించుందిగా కామెంట్ ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ్ర మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారి నిత్య వందనాల ప్రభావ దేవానికి వందనాలు తండ్రి దేవాయతు ప్రభా మరి క్రీస్త చూపు ఉన్నది మీరే కాబట్టి ప్రభా మరి మీరు మేము కట్టబడి ఉండాల ప్రభా కాబట్టి ప్రభ మాలో ఇంకా ఏదైనా ఆయచతకరం ఉంటే తీసివండి ప్రభువా దేవాయచ ప్రభ మేము ప్రయత్నిస్తున్నాం ప్రభా నీలో జీవించడానికి దేవని సన్నిధికి వచ్చినాం దగ్గర నేర్చుకోవడానికి ప్రతిదీ మాకు నేర్పించండి మేము అన్నిట్లో విజయం పొందాలంటే ప్రభా నీ దగ్గరనే మేము నేర్చుకోలేదు ప్రభా ప్రతిదీ కాబట్టి ప్రభ మీరు మాకు నేర్పించండి ప్రభా నీ సన్నిధిలో మేము ఉన్నాం మా అందరినీ ఒక కృపలో జ్ఞాపకం చేసుకున్నదండి దేవ ప్రభా మేము ఎక్కడ వెనక పడడానికి ప్రభా ంగా మేము ప్రకటింపచ్చాలా ఎక్కడ మేము వెనుకపడద్దు అండి దేవ అపో తలకివాత వాళ్ళు ప్రకటన చేశారో ప్రభా నీ యొక్క ఆత్మ పొందుకొని మళ్ళీ ఈ రోజు కూడా ప్రభా అదే పరిశుధాత్మ మా కూడా ఉంది ప్రభా అది నీ విచిన పరిశుధాత్మనే కాబట్టి ప్రభా నీ ఆత్మ మేము దినదినం పొందుకోవాలా నీ సేవ మేము చేయాలా ప్రభా అనేక రుద్ర మేము వెలిగించాలంటే ప్రభా ఫస్ట్ మా ప్రవక్తన మా బిహేవియర్ టోటల్ ఎవ్రీథింగ్ చేంజ్ కావాలి ప్రభా క్రీస్తసు మంచులాగా మేము కూడా తయారు కావాలా మాలో సమస్తం గద్దించి కొట్టిపోయిన ప్రభావ నీకు చోటించి మేము నడుచుకుంటాం ప్రభా మాకట నడిపించమని ప్రార్థనం తండ్రి మాకు సాయపడమని ప్రార్థిష్టం తండ్రి తెవ అందరి ప్రేమ వ్యర్థము స్వార్థము కానీ నీ ప్రేమ ప్రభా శుశ్వతమైనది ప్రభా క్రీస్త ప్రేమను మేము జీవించాలా క్రీస్తసు ప్రేమ మాకు కావాలా ప్రభా మాకు అనుగ్రహించాలి ప్రభా మాకు సాయం చేయడం ప్రభా మీ యొక్క కృపలో మాకు ఇంకెక్కువ అనుగ్రహించాలి ప్రభా దేవాయ మేము క్షేమించాలా ఒకరి విషయంలో మేము కన్నీటి ప్రాధాన్యం దేవ ప్రతి ఆత్మ నీ సన్నిధికి రావడానికి మేము ఎంతో కన్నీటి ప్రాధాన్యం ప్రభా ఈ చేసినట్లు మరి మేము కూడా చేయాలి ప్రభా ఎందుకంటే ప్రభా లోకంలో ఎక్కడ చేసినా గలిబిలి అని చూపించిన దిగడో ప్రభా దేవాయ ప్రభా నీ రాకడం ఇవన్నీ జరుగుతాయని నువ్వు చూపించిన దిగడో కాబట్టి ప్రభా మేము అవన్నీ తెలుసుకొని ప్రభా మేము జాగ్రత్తగా పడాలా ప్రభా నీ నీతిని సత్యను ప్రకటింపచ్చాలా అన్నికుల రుదం మేము వెలిగింపచ్చాలా ప్రభా అట్ట మమ్మల్ని మాకు కూడా సాయం చేయను ప్రభా మేము కూడా క్రీస్తు మనసును ధరించుకోవాలి ప్రభా మాకు నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి నీ సాయం చేత మాకు ముందుకు నడిపించను ప్రభా ఈశానిక లేఖ లేని బంధనాలు కృతజ్ఞతలు స్థోతున్నా తండ్రి ప్రతి భారినీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రాణిబిడ నందిని కూడా ప్రభా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే ప్రభా వాళ్ళంతా నీ పనులో ఉన్నారు ప్రభా దేవ ఇంకా కొంతమంది ప్రభా వాళ్ళ ఇంట్లో బాధ వేదన దుఃఖం చేత ఎంతో మంది పీడింపబడిన వారు వారి నందని ప్రభా మీ తాకి ముట్టి స్వస్థపరిచి వారి ఇంట్లలో శాంతి సమాధానం ఐక్యత దయచు ప్రభ ఎంతో మంది ప్రభా రకరకాల విధములైన రోగల చేత బాధపడుతున్నారు ప్రభా వారి నందని ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి వారి నందని మీ తాకి ముట్టి స్వస్థపరిచి ప్రతి ఒక్క జీవితంలో ప్రభావ నీ సాక్ష్యం పంచుకునేలాగా ప్రభా వారికి అందరికీ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంది దేవ నీకే స్తోత్రము నీకే వందనాన్ని నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రండి పరిశుద్ధి మాహోన్నత సర్వోన్నత సర్వశిష్టికర్త సర్వాధికారి నీకు వందన ప్రభా అబ్రహాము విశ్వాసంతో ప్రభ ఎట్లని దగ్గరకు వచ్చినడో ఎట్లా నడుచుకున్నాడో ప్రభా మేము విశ్వాసంలో పడిపోకుండా ప్రభా విశ్వాసంలో మేము స్థిరమైన నిలబడేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తుంది దేవాన్ని వన్నో ప్రభా నీరు అక్కడ వచ్చేంత వరకు కూడా ప్రభా ప్రేమ ఎవరైనా ఉంటుందా విశ్వాసం కనుగొంటుందా అని అన్నావు ప్రభా కాబట్టి ప్రభా విశ్వాసంలో మేము కనుగొనాలా ప్రేమలో మేము శాశ్వశ్వతంగా జీవించాలా మాకు సాయం చేండి మా ఆత్మ ఎల్లప్పుడూ మెలుకువగా ఉండాలి ప్రభా పౌరుషం కలగాల ప్రతి కార్యంలో మేము ప్రేమతో చేయాలి ప్రభా అట్లా మాకు నడిపించండి మాకు సహాయపడండి దేవాయచు ప్రభా నీ యొక్క పరిస్థితిలో మేము ఎప్పుడు జీవించాల మాకు సహాయపడి మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క పరిస్థితితో ముద్రించుకోమని ఏచూకృతి నామంలో ప్రార్థిస్తాం తండ్రి అమ్మాయిని అమ్మాయి సిస్టర్ ప్రెసిడెంట్ స్టార్ అందరికీ మన ప్రవ్వైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేపీపిఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబాల అందరికీ సదాకాలం తోడైనని దాకా ఆ మీన్ ఆ మీన్